మీ దగ్గరే ఉంది యథాఘటకరక దానికి ముందు ఇంకో వాక్యం ఉండాలి రాసుకోండి పర ఏవ ఆత్మా అది తెలుగు పుస్తకమా మిస్ అయిందా వాక్యం పర ఏవ ఆత్మా మనో బుద్ధి Sandhi సంధి చేస్తే బుద్ధ్యుపాధి పరిచ్ఛిద్యమాన పరిచ్ఛిద్యమాన ఉంది అవసరం పాదవేషంలో బాలై శారీర ఇది ఉపచరించే మంచి వాక్యం చాలా మంది అందమైన వాక్యం ఇప్పుడు ఉన్నది ఒకే ఆకాశం అండి ఉన్నది రెండు దృష్టాంతాలు చెప్పి దారిష్ట్రాంతి వస్తా ఉన్నది ఒకే ఆకాశం కానీ ఘటాకాశమని నీడిల్ ఆకాశం సూదిలో చిల్లు ఉంటుంది చూసారా నీడిల్ ఆకాశం మఠాకాశం అని ఈ ఘటము మఠము ఇత్యాది ఉపాధులను ఆకాశముపై ఆరోపించి తెలివి తక్కువ వాళ్ళు బాలయ్య అంటే తెలివి తక్కువ వాళ్ళు అర్థం తెలుగు తక్కువ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ బుల్లి బుల్లి మహాకాశం కంటే తేడాగా ఉన్నాయి అని అంటున్నారు అంటే వాస్తవంగా తేడాగా లేవు కానీ బాలురు ఈ ఉపాధులను ఆ ఉపాధి యొక్క సైజు వాటి వాల్యూమ్ని సైజుని ఆకాశం మీద ఆరోపిస్తున్నారు అదేవిధంగా ఇంకో దృష్టాంతం ఒకటే ఎలక్ట్రిసిటీ పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీయే ఉన్నది కానీ తెలివి తక్కువ వాళ్ళు మేము బిల్లు కట్టాము కనుక ఇది మా ఎలక్ట్రిసిటీ వేరు మేము వైరు పెట్టుకుని మా మీటర్లు వేరే పెట్టుకున్నాం కనుక మీ అద్దీళ్లలో ఉండేవాళ్ళు చూడండి మా మీటర్ వేరు మీ మీటర్ వేరు ఇప్పుడు మనుషులు రాగద్వేషాలకి అలా బాధించలేకపోతారు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది కొంచెం సిగ్గు అనిపిస్తుంది అని కూడా ఇప్పుడు అన్నదమ్ములు కూడా మీ అన్నయ్య మీ మీటర్ వేరరా మా మీటర్ వేరు ఏం పోనీ అన్నయ్య మీటర్లో పది రూపాయలు వీడి కడితే వీడి వీడి ఆస్తింత పోతుందా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ లౌభ్యం అంతే ఎలా పోతుందంటే అలాగే అక్క అన్నాను చెల్లెలు ఏ చెల్లెలు మీటర్ వేరు నువ్వు కట్టుకో మా మీటర్ వేరు ఏం చెల్లెలు నువ్వు మీటర్లు కూడా కట్టచ్చు కదా అలా అయిపోతాడు అలా అయిపోతారు ఆఖరికి ఓ స్టేజ్లో భర్త భార్య కూడా నీ మెట్రో వేరే నా మినేట లోభం అలా అలా చేస్తుంది లోభం సో చెప్పలేము బిల్పుల్ వెరీ వెరీ స్పీజీ స్పీజీ అంటారు క్రేజీ కూడా అనొచ్చు అసలు సప్లై చేసే నాకు వదాం కరెక్ట్ సో కాబట్టి అలాగా అది దృష్టాంతం అదేవిధంగా ఈ ఆత్మస్వరూపము తెలియని తెలివి తక్కువ వాళ్ళు ఏమంటారంటే ఈ దేహం వేరు కదా ఈ దేహం వేరు ఆ దేహం వేరు కాబట్టి ఆత్మ ఇక్కడ అక్కడ ఈ దేహంలో కన్నుకి చూపుని చెవికి వినికిడిని ఇచ్చే ఆత్మ ఆ దేహంలో ఇచ్చే ఆత్మ వేరు వేరు ఎందుకని దేహములు వేరుగా అంటారు ఈ బలుబులో ఎలక్ట్రిసిటీ వేరు ఆ బల్బులో ఎలక్ట్రిసిటీ వేరు ఎందుకని బల్బులు వేరుగా ఇంద్రియములు వేరుగా మనస్సులు వేరుగా బుద్ధులు వేరుగా కాబట్టి ఆ దర్శిస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేహేంద్రియ మనోబుద్ధులనే ఉపాధులను ఆత్మస్వరూపాన్ని పరిచ్ఛేదం చేస్తూ ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు ఆత్మస్వరూపం ఇలా మొక్కలు మొక్కలు ముక్కల కింద ఉన్నది ఎందుకని దేహేంద్రియ మనోబుద్ధి ఉపాధులు వేరువేరుగా ఉన్నాయి కనుక అని ఆ విధంగా అనుకుంటున్నారు అలా ఎందుకు అనుకుంటున్నారండి అలా అవ్వకూడదే మరి అలా అనుకోవడానికి అసలు హేతువు లేదు అంటే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కదా మరి అలా అనుకుంటున్నారు అనుకునే జీవాత్మలు జీవాత్మ వేరు పరమాత్మ కంటే ఈ జీవాత్మ అజీవాత్మ కంటే వేరు అని అలా చెప్పుకుంటున్నారు ఆ చెప్పేది సత్యమా కాదు ఉపచారము ఏది సత్యము కాదో దానిని సత్యంగా స్వీకరిస్తే దాన్ని ఉపచారము అంటారు వాళ్ళలా ఉపచారం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళేలా అంటారు ఆత్మని గుడ్డు చిన్న చిన్న గుడ్డు షేపులు పెడతారు ఈ గుడ్డులన్నీ వేరు వేరు గుడ్డులు చిన్న చిన్న గుడ్డులు ఇవ్వాలి లేదా పెద్ద గుడ్డు ఒకటి ఉంటుంది ఆ పెద్ద గుడ్డు ప్రజాపిత ప్రజాపతి కాదు పిత ఆ ప్రజాపిత కంటే కూడా ఇంకో పెద్ద గుడ్డు ఒకటి ఉంటుంది ఇట్లయితే ఉంటుందో అయితే మధ్యలో గురువు గారు గుడ్డు ఇబ్బందో ఉంటారు అలాగా ఇలా గుడ్లు గుడ్లు కింద పెడతారు ఇవన్నీ వేరువేరే ఆత్మలు ఎందుకు వేరువేరు ఆత్మలు అంటే దేహేంద్రియ మనోబుద్ధులు వేరుగా ఉన్నాయిగా అని ఇలా ఆలోచిస్తారు ఇది తెలివి తక్కువ ఇంకో దృష్టాంతం ఆయనే ఇస్తున్నారు దృష్టాంతం యథా ఘటకరకాద్యుపాధివశాత్ అపరిచ్ఛిన్నమపి నభ పరిచ్ఛిన్నవత్ అవభాసతే ఎలా అయితే నభ ఆకాశం నభ ఆకాశం అపరిచ్ఛిన్నం ఆకాశం మొక్కలు ముక్కలు కాదు ఎప్పుడూ కూడా అది ఒక్కటిగానే ఉంటుంది తప్ప ముక్కలు మొక్కలు అవ్వదు ఎందుకంటే ముక్కలు మొక్కలుగా అవ్వాలి అంటే అవయవాలు ఉండాలి ఆకాశం నుండి అవయవాలు లేవు కాబట్టి మొక్కల మొక్కలు ఉండదు ఆకాశానికి అది అంతా అఖండముగానే ఉంటుంది అయినప్పటికీ కొండ ఆకాశం వేరు కమండలము కరకము అంటే కమండలం ఆకా చెంబు కమ ఆకాశం వేరు అలాగే మఠము ఆకాశం వేరు అని ఈ ఉపాధులు ఏవైతే ఉన్నాయో వీటికి వశువులై వాటినే చూసుకుంటూ ఆకాశాన్ని కూడా మొక్కల మొక్కలుగా వీళ్ళు భావిస్తున్నారా లేదా పరిచ్ఛిన్నముగా ముక్కల ముక్కలైనట్టుగా అనిపిస్తోంది అలాగే పరమాత్మ కూడా అఖండమే అయినప్పటికీ దేహేంద్రియ మనోబుద్ధి ఉపాధుల కారణంగా విడిపోయినట్లుగా అజ్ఞానుల దృష్టికి అలా అనిపిస్తోంది నభ అంటే నభ ఏవ నాభి అనే మాట మీరు నాభి నాభి అంటే బుడ్డు అంటే ఏంటండి బుడ్డు అంటే ఏంటి ఆ నభకే నాభని పేరు బుడ్డు అంటే ఫ్లెష్ని బొడ్డు అంటారా ఫ్లెష్ని బొడ్డు అంటారా లేకపోతే ఆ ఖాళీ ప్రదేశాన్ని బొడ్డు అంటారా ఖాళీ ప్రదేశ స్పేస్ని బొడ్డు అంటారు ఏమండి ఇప్పుడు స్పేస్ అంటే ఇప్పుడు వీడి వీడి వీడి బొడ్డు ఎంత ఉంది అంటే ఎంత పెసరుందంట అంటే ఏమిటి పెసర ఏముంది ఆ స్పేస్ స్పేస్ అని చిన్నదంట నిజానికి ఆ స్పేస్ బొడ్డు స్పేస్ మహాకాశం నుంచి విడిపోయి చిన్నదిగా ఓ మొక్క పెసరుతా ముక్క అక్కడ ఉన్నట్టేమన్నా మీకు అలా అనిపిస్తుంది నాకేమో అలా అనిపిస్తుంది అట్లా నాకేమో అనిపిస్తుంది అక్కడ కూడా అదే ఆకాశం అనిపిస్తోంది హౌ డు యూ పేర్ కాబట్టి నభ అంటే నాభిరేవ నాభ ఈ మాట మీకు చెప్పానో తెలుసిన విష్ణువు నాభి నుండి జగత్తు పుట్టిందంటే ఇక ఇదే నాభి నుంచి పుట్టిందంటే బోడ్డు నుంచి పుట్టిందని కాదు నాభి అంటే ఏది నభ స్పేస్ నుంచి పుట్టింది అని అర్థం విష్ణువు యొక్క నాభి నుండి జగత్తు పుట్టింది అంటే పరమేశ్వరుడు మొట్టమొదటి స్పేస్ని సృష్టించి ఆ స్పేస్లో జగత్తుని సృష్టించినాడు అని అర్థం మరి అది తెలియాలంటే వాడు కొంత వేదాంతంతోవాడు అవ్వాలి అయితే చాలదండి వేదాంతంతో చేసుకుంటే సరిపడదు కొంత సైన్స్ తెలుసున్నవాడు సైన్స్ ఏమిటో తెలుసునండి స్పేస్ అంటే స్థూలమైన స్పేస్ వేరు సూక్ష్మమైన స్పేస్ వేరు సూక్ష్మమైన స్పేస్ అంటే గ్రావిటేషనల్ ఎనర్జీ అది ఐన్స్టైన్ లెవెల్ ఫిజిక్స్ అది సూక్ష్మ స్థూలమైన స్పేస్ అంటే మనం ఇటు తిరుగుతున్నాం ఖాళీ అది స్థూలం అవకాశము అవకాశము అంటే ఖాళీ అది స్థూలము గ్రావిటేషనల్ ఎనర్జీ ఇది సూక్ష్మమైన స్పేస్ సకల జగత్తు కూడా ఆ సూక్ష్మమైన గ్రావిటేషనల్ ఎనర్జీ నుంచి పుట్టింది దానికి నభ అని పేరు అది శ్రీ మహావిష్ణువు యొక్క నాభి అదే అర్థం అంతేగాని ఆయన అలా కూర్చుంటే పొట్టలోంచి ఇలా పద్మం ఇక్కడి నుంచి బొడ్డులో నుంచి పద్మం పుడితే అది ఎంత ఇన్కన్వీనియంట్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా కాబట్టి అలా కాదు దాన్ని అంచేతనే లిటరల్గా తీసుకోకూడదు అంచేతనే కంగారు పడిపోయి నభ నాభి విష్ణుహు అనగానే టగటకా ఇలా బొమ్మ హోట గీసేసి బొడ్డు హోట పెట్టేసి దాని నుంచి అలా చేసేయకూడదు ఈ చిత్రకారులు ఉన్నారు చూసారా వీళ్ళు ముంచుతారు అది అనంత పద్మనాభు అంటే అనంత పద్మం అంటే ఏమిటి సకల జగత్తును తన ఎందు కలిగి ఉన్నటువంటి ఆకాశం సకల జగత్తు అనంత పద్మం ఆ సకల జగత్తు తన ఉన్న ఆకాశము నాభి నాభ అంటే నాభ ఆకాశమును ఆయన సృష్టించినారు అని అర్థం పోలండి నేను ఉంటే నభ అనగానే మంచి విషయం ఒకటి చెప్పాలనిపించి నేను డయగ్నస్ చేసి చెప్పాను సో నా మళ్ళీ మన ఆకాశం దగ్గరికి వచ్చేస్తే ఆకాశంలో ఇన్ని ముక్కలు ఉండవు ఓ మహాత్ముడు అరీవారు ఎవండి ద్వైతమా అద్ ద్వైతమా ఇంత బోళెందుకు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం కదా మీ పుట్టలో ఆకాశము నా పుట్టలో ఆకాశం ఒకటేనంటారా వేరు వేరంటారా మీ పుట్ట వేరు నా పుట్ట వేరు దాంట్లో సందేహమేం లేదు పొట్ట ఒకటే అంటల్లా వేరే ఒకటలో ఉన్న ఆకాశం ఒకటంటారా వేరువేరంటారా దీనికోసం ఇంత తర్వం అవుద్దు ఇంత శాస్త్రం అవుద్దు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి నాకు ఒకటే ఆకాశమా వేరువేరు ఆకాశాలా ఒకటే ఆకాశం అండి సేమ్ ఆకాశ బయట ఉన్న ఆకాశమే లోపల ఉంది లోపల ఉన్న ఆకాశమే బయట ఉన్నది అది ఒకటే ఆకాశం అంటే ఒకటే ఆత్మ చైతన్యం మీ పుస్తకంలో ఉన్న కాంతి నా పుస్తకంలో ఉన్న కాంతి ఒకటంటారా వేరువేరంటారా ఒకటే కాబట్టి ఒకటైనా ఆ ఉపాధిని బట్టి వేరుగా స్వీకరింపబడుతోంది వేరుగా స్వీకరించినప్పుడు మాత్రమే ఉపాసన అనేది ఉంటుంది అయితే ఉపాసన అనేది ప్రొవిషనల్ ఉపాసన ఫైనల్ కాదు ఫైనల్ ఏమిటో తెలుసినా తదేవో బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే అది ఫైనల్ మంచిది తదేక్షయా కర్మకర్తేదవ్యవహార విరుధ్యతేక్ తమసీ ఇమైకత్వదేశ్రహణాత్మంటే త్వమసి అని ఉంది తత్ ఆ పరమాత్మ సి నీవే అయమున్నాము అంటే ఆ పరమాత్మ కంటే భిన్నంగా నువ్వు లేవురా బాబు పరమాత్మ నుంచి విడిపోయి నువ్వు లేవు ఆ పరమా ఈ ఎలక్ట్రిసిటీ నువ్వు బిల్లు కట్టావు కాబట్టి ఇది సపరేట్గా ఏమీ లేదు ఆ వైరు చంపేస్తే ఇది సపరేట్గా ఉంటుందా అలాగేమీ లేదు ఒకటే ఎలక్ట్రిసిటీ అన్నట్టుగా ఆ పరమాత్మయే నీవు అవి ఉన్నావు తప్ప నీవేమీ సపరేట్గా లేవు అని ఆత్మ ఏకత్వాన్ని ఉపదేశించారు ఆ ఉపదేశం వీడికి తెలియడానికి ముందు ఉపదేశ గ్రహణాత్ ప్రాక్ అది వీడికి ఇంకా తెలియదు తెలియక నేను వేరే ఉన్నాను దేవుడు వేరే ఉన్నాడు అని వీడు అనుకుంటున్నాడు అప్పుడు ఆ దేవుడిని పూజించే కర్తను నేను నా చేత పూజించబడే కర్మ ఆ దేవుడు పూజ అనేది క్రియ పూజలో కర్తను నేను కర్మ దేవుడు ఉపాసన క్రియ మనసికి క్రియ ఆ క్రియ కర్తను నేను కర్మ ఈశ్వరుడు అనే వ్యవహారము మీకు ఆత్మస్వరూపం తెలియడానికి ముందు మీరు పెట్టుకోవడంలో మా అభ్యంతరం ఏమీ లేదు అంతవరకు నవీరుద్యతే మేము వచ్చి అడ్డు చెప్పబోట లేదు మీరు పెట్టుకోవచ్చు తత్కాల ఇప్పుడు బిల్లు కట్టాల్సి వచ్చింది బిల్లు కట్టాల్సి వచ్చిందనుకోండి ఇప్పుడు బిల్లు కట్టమన్నాడు అనుకోండి మా ఎలక్ట్రిసిటీ సపరేట్గా ఏమీ లేదు కాబట్టి మేము బిల్లు కట్టము అని మీరంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు నిజమేనండి మీరు చెప్పింది యథార్థమే మీ ఎలక్ట్రిసిటీ సపరేట్గా ఏమీ లేదు అది యథార్థమే కానీ మీరు ప్రత్యేకంగా ఒక మీటర్ అంటూ ఒకటి సపరేట్గా పెట్టి ఉన్నారు కనుక అదేదో సెపరేటా అన్నట్టుగా మీటర్ ఒకటి పెట్టారు కనుక ఆ మీటర్ ఉన్నంత కాలము మీరు బిల్లు కడుతూ ఉండండి అని సమాధానం చెప్పినట్టుగా ఇక్కడ కూడా మీరు ఆత్మతత్వాన్ని తెలియకుండా మేము చిన్నవాళ్ళము అల్పులము జీవులము అనే భ్రమలో మీరు ఉన్నంతవరకు ఆ దేవుణ్ణి ఉపాసన చేస్తూ ఉండండి మీరు కర్తలు ఆయన కర్మ ఉపాసన అనేది క్రియా అని చెప్పడంలో విరోధము లేదు మరైతే మాకు ఆత్మస్వరూపం తెలిసిపోయిందనుకోండి అప్పుడు మాట ఏమిటి ఆత్మ ఈకత్వే బంధమోక్షాది సర్వవ్యవహార పరిసమాప్తిరేవ సత్ దీనికి భిన్నముగా ఆత్మ యొక్క ఏకత్వము తెలిసిపోతే అప్పుడు ఇంకా బంధము మోక్షము అనే శాస్త్రము కర్త కర్మ పూజ పురస్కారము ఉపాసన ఇటువంటి సకల వ్యవహారము కూడా పరిసమాప్తమే అయిపోతుంది కానీ ఇంకా అదే వ్యవహారాన్ని పట్టుకురేలాగడమని మేము చెప్పబోట లేదు ప్రస్తుతానికి తత్కాలం ప్రోవిషనల్ సర్టిఫికెట్ ఈ ప్రొవిషనల్ సర్టిఫికేట్ కింద వాళ్ళు నోడుతూ ఉంటుంది అండ్ ఈ ఫైనల్ సర్టిఫికెట్ ఈజ్ ఇష్యూర్డ్ దిస్ సర్టిఫికెట్ ఈజ్ నో మోర్ వ్యాలిడ్ అని ఉంటుందని ఉంటారు అలాంటి ప్రొవిషనల్ సర్టిఫికెట్ ఇది ప్రొవిషనల్ సర్టిఫికెట్ లాంటి సందర్భంలో మనకు ఉపాసము ఉపాసకుడు అనే భేదము ఉంటుంది శివమానస పూజలు చేస్తూ ఉంటారు శ్లోకాలు ఉంటాయి శివమానస పూజ అంటే శ్లోకాలని అనుకోవడం వాటిని భావన చేయడమే దాంట్లో నేను ఆ ఈశ్వరునకు ఆ ఆసనమును పరికల్పిస్తున్నాను నా హృదయమే ఆసనము ఇప్పుడు నా హృదయ స్థానంలో చక్కగా కూర్చుని ఉన్న ఈశ్వరునకు నేను అర్ధములు సమర్పిస్తున్నాను అని భావన చేయడమే అలా భావన చేసే సందర్భం శివమానస పూజ అని పేరు అలా భావన చేసే సందర్భంలో అది నేను ఈశ్వరుడు అనే భేదము ఉంటుంది స్వీకరిస్తాం శివోహం అనే దానికి దీనికి విరోధమేమీ లేదు శివోహమ్మను తెలుసుకునే వరకు ఓన్నమ శివాయ ఓ శివోహమ్మను తెలుసుకున్న తర్వాత ఇంకా ఓన్నమ శివాయ అనే వ్యవహారము అది సమాప్తి అవుతుంది కాబట్టి సందర్భాన్ని బట్టి ఉంటుంది ఇక అర్భకౌకస్వాత్ సర్వ్యపదేశాచేతి చేయత్ వ్యోమవచ్చ పూర్వపక్షం ఎంతవరకు ఇది నా ఎంతవరకు పూర్వపక్షం పూర్వపక్షం ఏమిటంటే అర్భకౌకస్వత్ చూడండి ఈశ్వరుడు హృదయంలో ఉన్నాడు హృదయస్థానం నుండు గలడు ఈ హృదయస్థ ఈశ్వరుడు సర్వవ్యాపకుడు ఈ హృదయస్థానములందు ఎలా ఉంటాడు స్థానం ఎంతుంది హృదయస్థానం ఎంతుంది విసరం అంటుంది అర్భక అంటే చాలా తక్కువ చాలా తక్కువ స్థానము ఒక అంటే చోటు చాలా తక్కువ చోటు ఉన్నది సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడు పట్టి అంత చోటు లేదు చాలా తక్కువ చోటు ఉన్నది తర్వాత అక్కడ వాక్యం కూడా దానికి తగ్గట్టుగానే అనో అనోరణీయా చిన్నదానికంటే చిన్నది బార్లీ గిండ్ల కంటే కూడా చిన్నది అని స్పష్టంగా చెప్తున్నారు తల్లిపదేశాన్ని అంత చిన్న చోటు స్పష్టంగా చిన్నది అని అక్కడ ఉన్నది పరమాత్మలా అవుతుంది అక్కడ ఉన్నది చిన్న జీవుడే అవుతారు తప్ప పెద్ద దేవుడు కాలేడు అని పోలవక్షం ఇది చే అంటే నా అది సరికాదు ఎందుకో తెలుసునా నిచాయ్యత్వాదేవం పెద్ద పరమాత్మ వచ్చి కూర్చున్నాడు నిజంగానే ఆయన చిన్నవాడైపోయడం కాదర్థం ఈ విధంగా ఉపాసన చేయమని చెప్పారు మీరు నిచాయ్యత్వాత్ ఈ విధంగా తప్ప యథార్థంగా ఆయన చిన్నవాడైపోయడం కాదు దృష్టాంతం కూడా ఉంది వ్యోమవచ్చ ఇప్పుడు ఘటాకాశము అంటే మహాకాశం కుంచుపోయి ఘటలో కూర్చుందనా మహాకాశం మహాకాశమే ఘటమును బట్టి ఆ మహాకాశాన్ని ఘటాకాశముగా మనం వ్యవహరించుకుంటున్నాం అలాగే సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడు కుంచుపోయి వచ్చి నీ హృదయంలో కూర్చోలేదు ఆయన ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు నీ హృదయస్థానాన్ని బట్టి చిన్నవాడుగా భాషిస్తున్నాడు ఆ విధంగా మీరు ఉపాసించుకోవడమే నా హృదయంలో ఉన్నాడు అని ఉపాసించుకోవడమే తప్ప ఈశ్వరుడు బొటన బ్రేలంతా అయిపోయి ఇక్కడ వామనుడు అయిపోయి లోపల నిజంగానే లోపల కూర్చున్నాడు అనుకుని మాత్రం మీరు పొరపాటు పడాల్సిందేమీ లేదు అది ఉపాసన కోసమే అలా చెప్పినారు అది అది సిద్ధాంతం భాష్యం అర్భకం అల్పం ఓకహ నీడం అర్భకం అంటే అల్పము చిన్నది ఒకహ అంటే నీడం గూడు చిన్న గూడు ఎలాగా ఏషమ ఆత్మాంతరహృదయే హృదయే అంతేష ఆత్మ అని ఉంది మే ఆత్మ మే హృదయే అంత ఏష ఆత్మ నా ఈ హృదయంలో ఈ ఆత్మ అని ఉంది అంటే నా హృదయం ఎంత ఉంది పిసరంత దాంట్లో ఉన్న ఆత్మ కూడా చిన్నదవుతుంది చిన్నదవుతుందంటే మరి జీవాత్మ అవుతుంది తప్ప పరమాత్మ అవ్వదు పూర్వపక్షం ఓకే ఇది పరిచ్ఛిన్నాయతవాత్ ఈ విధంగా ఆ స్థానము చాలా చిన్నదగుట వలన ఒక హేతు ఒక కారణం ఇంకా రెండవ కారణం తవ్వ్యపదేశం అలా చెప్తోంది కూడా శృతి స్వశబ్దేన అనీయాన్ గ్రిర్వాయ వాద్వా అనీయస్త్వ్యపదేశాత్ అది శృతి స్వయంగా అనీయస్త్వాన్ని చెప్తూ ఉంది స్వశబ్దైన స్వ తన స్వంత మాటలతో చెప్తోంది ఏమని చాలా చిన్నది ఎంత చిన్నది బియ్యపు గింజ కంటే చిన్నది బార్లీ గింజ కూడా చిన్నది అని స్పష్టంగా శృతి చాలా చిన్నవాటి కంటే చిన్నది అని చెప్తూ ఉన్నది ఇక అంత చిన్నది శారీరుడవుతాడా పరమాత్మ అవుతాడా మనం పరిశీలించుకోవాలి శారీరుడు గురించి ఓ మాట చెప్పారు కాబట్టి శారీర ఏవ ఆరాగ్రమాత్రో జీవ ఇహ ఉపదిశ్యతే అంత చిన్న తత్వము అంత చిన్న ఆత్మ శారీర ఆత్మే అయితే కాబట్టి ఇక్కడ శృతి ఉపదేశిస్తున్న ఆత్మ పరమాత్మ అన్నటికీ కాదాలదు చిన్న ఆత్మే ద్వైత పూర్వపక్షాలు ఇలాగే ఉంటాయి ఈ పూర్వపక్షాలన్నీ పోవేసుకుని చక్కగా ఒక ఆర్గనైజ్ చేసి ఇక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ రీఆర్గనైజ్ చేసి ఓ పుస్తకం రాస్తే అది ద్వైత పుస్తకం వీళ్ళ పుస్తకాలన్నీ అలాంటి పుస్తకాలే అంటే మే నేనేదో అలాగే జబర్దస్తిగా చెప్తున్నానని మీరు అన్న కొనుక్కోవద్దు నేను చూసి చెప్తున్నాను శతదూషణి అని మొదలుపెట్టే ఒక ఆయన వేదాంత దేశీక హాని మహాపండితుడు శతదూషణి అద్వైతం మీద వంద నిందలు అని కిరణ్ బేడి గారి మీద యాభై ఆరు నిందలు అని వీళ్ళు ఏదో పత్రికల్లో వేసినట్టుగా సో వంద నిందలు అని ఒక పుస్తకం ఒకటా సడు పుస్తకం పేరైతే శత దూషణి అని మొదలుపెట్టాడు అంటే వంద సార్లు తిడతాడనమాట వంద సార్లు తిట్టినవాడు ఎవడో తెలుసా మీకు మీరు ఒక దూషణము ఏమిటా దూషణము అర్భకౌటస్వాత్వ్యపదేశాచనా అని అది పెట్టుకో ఓ దూషణం ఇక్కడే ఉందిగా ఇంకో దూషణము జీవుడు దేవుడైపోతే కర్త కర్మ అయిపోతే విరోధము ఇంకో దూషణము ఇంతకుముందు శ్లోకంలో వచ్చిందిగా కర్మకర్త వ్యపదేశం అని అది ఇంకో దూషణము మనోమయ ప్రాణ శరీర అన్నారు కదా అది జీవుడు అవుతాడు దేవుడు ఎలా అవుతాడు అది ఇంకో దూషణము ఇక్కడ పూర్వపక్షాలన్నీ అక్కడ దూషణాలు వాటిని కొంచెం ఎక్స్ప్లాండ్ చేయటం ఆయన అరవై ఏడు దూషణాలు రాసేప్పటికీ ఆయన ఆవిత్రయం అయిపోయింది వంద దూషణాలు రాయలేదు ఆ పుస్తకం మన ఆయన గారి దగ్గర ఉండేది నేను చదివి అండి అప్పుడు ఏమిట్రా చదువుతున్నావు అవన్నీ మనకు బ్రహ్మసూత్రాల్లోనూ అక్కడ ఉన్న పూర్వపక్షాలకి దా దాంతో చదవడానికే ఉంది బ్రహ్మసూత్రాలు పూర్వపక్షంతో పాటుగా సిద్ధాంతం కూడా ఉంటుంది ఈ పుస్తకం చదివితే పూర్వపక్షం ఒక్కటే ఉంటుంది అదే సత్యం అనుకుని భ్రమపడే అవకాశం అని అనేవారు పాపం ఆయన అని చెప్పేవారు శాస్త్రంలో పరి పరిమిష్టత వచ్చిన తర్వాత చూడాలి తప్ప పుస్తకాలు ముందే చూస్తే ఆయన చెప్పినంత సత్యమనే భ్రమ కలుగుతుందని కూడా అని దీని మీద శతభూషణి అని అనంత పద్మనాభ శాస్త్రి గారు ఒక పుస్తకం రాశారు ఈ శత దూషణ అరవై ఏడు దూషణములను రిజెక్ట్ వాటిని భూషణాలు సిద్ధార్థం చెప్తే భూషణం అయి కూర్చుంటుంది భూషణాలు చెప్పి ఇంకో ముప్పై మూడు భూషణాలు బ్రహ్మసూత్రాల నుంచి లేవనెత్తి మరి ఆయన రాయలేదు కదా శత పేరు అవలేదు కదా ఇంకో ముప్పై మూడు దూషణాలు ఈయనే ఆయన బతుకుండి చెప్పుంటే ఇలా చెప్పుండి ఇవారు అని ఆ ముప్పై కూడా పెట్టి వాటికి కూడా భూషణాల మార్చి శతభూషణ అనే గ్రంథాన్ని రాశారు అది నా రేపు ఉంది ఇప్పటికే ఉంది మా నాయనగారి పుస్తకమే నేను అది కూడా ఇప్పుడు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను ఈ ద్వైత గ్రంథాలు ఇలా ఉంటాయి వాటిలో ఏమి సారం ఉండదు వాళ్ళు ఏదైనా చక్కగా సిరియాగము ఇత్యాది కర్మలు చేసుకున్నారనుకోండి బాగుంటుంది ఆనందంగా ఉంటుంది సిరియాగము అని ఇంకా అక్కడి నుంచి అలంకారాలు చేసేసి వేసేసి ఇప్పుడు పందిళ్ళ బిల్ ఎంతో తెలిసినా ఎనభై లక్షలు మరి స్త్రీ అంటే ఎలా ఉంటుంది ఎనభై లక్షల పందిళ్ళకి బిల్లు ఏమేస్తారేమండి జనం దగ్గర జనం భక్తులు ఇస్తారు ఆ మహాతల్లిని ఆయన మనం చక్కగా ఆరాధించుకోవచ్చు దీంట్లో తప్పే ఉంది చాలా గొప్పగా ఉంటుంది అంతా విరోధం లేదు కానీ ఇక్కడ మాత్రం దాన్ని పట్టుకుంచి పెట్టకూడదు కానీ వీళ్ళలా పెడుతూ ఉంటారు సో నేను కొంత డైగ్రెస్ అయ్యాను మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఇక్కడ ఉన్నవాడు జీవుడే తప్ప దేవుడు ఎలా ఉంటాడు ఎందుకంటే జీవుడు ఎంత ఉంటాడో తెలుసినా ఆరాగ్రమాత్ర ఆరా అంటే దబ్బన దబ్బనం ఉంటుంది బస్తాలు ఆ దబ్బనానికి కొల ఎంత ఉంటుంది అగ్రలో అంటూ ఉంటాడు జీవుడు ఆరాగ్రమాత్ర అణుపరిమాణ సూక్ష్మమైన ఇంపెసనంత ఉంటాడు దేవుడంటే అబో కొండలు కోణలు గుహలు పర్వతాలు నదులు వీటన్నిటి వ్యాపించి ఉండేవాడు దేవుడు ఇక్కడేమో బార్లీ గింజ కింద కంటే కూడా చిన్న స్థానంలో ఉన్నవాడు దేవుడవుతాడా దేవుడవుతాడా జీవుడే అవుతాడు నా సర్వగత పరమాత్మ సర్వవ్యాపకుడైన పరమాత్మ మాత్రం ఎన్నటికీ కాదలడు ఇతియదుతం అని పూర్వపక్షం మాట చెప్పాడు తత్పరిహర్తవ్యం దాన్ని మరి మనం తిరస్కరించాల్సి ఉంటుంది దాన్ని అలాగే చెప్పడానికి లేదు అత్రోచ్యతే ఈ విషయమై సమాధానము ఇట్లు చెప్పబడుతున్నది నాయం ఇది దోషము కానే కాదు ఏదో పెద్ద దోషాన్ని చూపించాము అని అది దోషము కానే కాదు ఎందుకంటే నావత్ పరిచ్ఛిన్నదేశతత్వ్యపదేశ కథమే ఉపపద్యతే చూడండి చిన్న చిన్న స్థానము తీసుకుని చిన్న స్థానాన్ని కుండలో ఉన్న చోటు ఆకాశము ఘటాకాశము సర్వమును వ్యాపించి ఉన్నది అని చెప్పాను అనుకోండి అది అధ్మాన్యంగా ఉంటుంది అలా చెప్పడానికి వీలు ఉండదు ఘటాకాశము సర్వమును వ్యాపించి ఉన్నది అని చెప్పచ్చా చెప్పకూడదు కానీ మహాకాశము ఘటాకాశము ముందు కూడా గలదు అని చెప్పచ్చు కదా కాబట్టి జీవుడు అంతటా వ్యాపించి ఉన్నాడు అని చెప్పడం కుదరదు కానీ అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ జీవుని ఎందుకు కూడా ఉన్నాడు అని చెప్పచ్చు కాబట్టి చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది కదా ఆయన ఏమంటున్నాడంటే పరిచ్ఛిన్న దేశమును పట్టుకుని సర్వగతము అని చెప్పుట ఎన్నటికీ పొసగదు కథమే నా ఉపపద కానీ సర్వగత్యతూ సర్వదేశు విద్యమానత్వాత్ పరిచ్ఛిన్న దేశ వ్యపదేశోపీ కయాచిదపేక్షయా సంభవతి సో దీనికి భిన్నంగా సర్వవ్యాపకమైన తత్వము సర్వదేశములలోనూ ఉంటూ ఉంటుంది కనుక ఏదో ఒక అపేక్షను మనస్సులో పెట్టుకుని ఏదో ఒక దృష్టిని మనస్సులో పెట్టుకుని సర్వమునందు వ్యాపించి ఉన్న ఆ తత్వము ఇదిగో ఈ పరిచ్ఛిన్న దేశమునందు కూడా ఉన్నది అని చెప్పడంలో ఇబ్బంది ఏమీ ఉండదు ఇప్పుడు సర్వమును వ్యాపించి ఉన్న ఆకాశము మా ఘటమునందు కూడా లోపల కూడా ఉన్నది అని ఆకాశంలో మేము ఆవకాయాన్ని దాచుకుంటాము అని ఏదో ఒక దృష్టిలో ఈ చిన్న ఆకాశము అనే అండంలో అభ్యంతరం అయ్యారు కానీ ఈ చిన్నది అంతటా వ్యాపించిందంటే మాత్రం సమస్య వస్తుంది ఉదాహరణకి యథా సమస్త వసుధాధిపతిరపి సన్ అయోధ్యాధిపతి వ్యపదిష్యతే ఇప్పుడు ద కింగ్ ఆఫ్ ఢిల్లీ అంటారు నరేంద్ర మోడీ గారిని ఏమంటారు ద కింగ్ ఆఫ్ ఢిల్లీ అని అంటారు అంటే కేవలం ఢిల్లీ సరిహద్దుల వరకే ఆయన అధిపతి కాదు మొత్తం భారతదేశానికంతకే అధిపతి అయినప్పటికీ ద కింగ్ ఆఫ్ ఢిల్లీ అని అంటారు సందర్భంలో ఆయన ఢిల్లీలో ఉన్నారు కనుక ఏదో దృష్టాంతం చెప్పారు మొత్తం భూమండలానికి అంతకే అధిపతి అయినప్పటికీ అయోధ్యా నగరంలో ఉన్నాడు కనుక ద కింగ్ ఆఫ్ అయోధ్య అంటారు రాముణ్ణి ది కింగ్ ఆఫ్ అయోధ్య అంటారు అంటే కేవలం అయోధ్యని మాత్రమే పాలించేటం కాదు మొత్తం భారత వర్షమునంతనూ ఏదో ఒక దృష్టిలో ఏదో ఒక పాయింట్ మనస్సులో పెట్టుకుని ద కింగ్ ఆఫ్ అయోధ్య అని ఇప్పుడు అయోధ్యాధిపతి అన్నారు రాముడు కాదు ఇంకెవరోలో అనుకోకూడదు రాముడే అది అలాగనమాట అయితే ఒక ప్రశ్న అడిగాడు ఏమండి ఏదో ఒక మన ఏదో ఒక పాయింట్ దృష్టిలో పెట్టుకుని మీరు అలా చెప్తారు కదా ఇప్పుడు ఇక్కడ సర్వవ్యాపకుడైన పరమాత్మ ఈ హృదయస్థానంలో ఉన్నాడు అని చెప్పడంలో ఏ పాయింట్ మీ దృష్టిలో ఉన్నది అంటే నిచాయ్యత్వ ఉపాసన అనే పాయింట్ని మనస్సులో పెట్టుకుని అంటే ఏమండి దేవుడి కోసం మీరు ఎక్కడన్నా వెతుకుతారు ఎక్కడికి అక్కడికి పరుగులు తీయక్కర్లేదయా నువ్వు ఎతకడానికి అక్కడికి వెళ్ళక్కర్లేదు ఆయన నీ హృదయంలోనే ఉన్నాడు నువ్వు చేయాల్సింది ఉపాసన తప్ప నువ్వేమో దేవుడి కోసం ప్రయాణాలు అవ్వే అనవసరం నువ్వు నీ హృదయంలోనే ఉన్నాడు అక్కడే ఉపాసన చేసుకో అని చెప్పడం ఆ ఉద్దేశ్యంతో సర్వవ్యాపకుడైన పరమాత్మను ఆ పర్టికులర్ కాంటెక్స్ట్లో ఒక అభిప్రాయాన్ని మనస్సులో పెట్టుకుని హృదయం అని చెప్పడం అనేది కుదురుతుంది అలా సంభవమే సో ప్రశ్న ఏమిటి నీ అలా చెప్పడానికి కయా పునరపేక్షయా సర్వగత సన్నీశ్వర అనీయాంశం వ్యపదిశ్యతే ఇది సరే మంచిది సర్వవ్యాపకమైన ఆకాశము ఘటమునందు గలదు అని ఒక దృష్టితో మీరు చెప్పడం కుదురుతుందన్నారు బానే ఉంది ఇప్పుడు మరి ఏ అపేక్షతో ఏ ఉద్దేశ్యంతో సర్వవ్యాపకుడైన ఈశ్వరుడు ఇంత చిన్న చోటు బార్లీ చిన్న హృదయమునందు చాలా చిన్నగా ఉన్నాడు అని చెప్పుటలో మీ ఉద్దేశ్యమేమి ఉద్దేశం ఏమిటో చెప్పండి ఏదో ఉద్దేశం ఉండాలి కదా నిచాయ్యత్వాదేవం ఇది భూమూత్రం సూత్రంలో ఉన్నమాట ఏవం అంటే ఇంత చిన్నదిగా ఉంది అని చెప్పుటకు హేతు ఏమంటే నిచాయ్యత్వా ఆ విధముగా ఉపాసన చేయబడుటయ్యే హేతు అని దానికి సమాధానం చెప్తున్నాము నీయస్వాది గుణగణోపేతర త్ర హృయపుండరీకే విచాయ్యో ద్రష్టవ్య ఉపదిశ్య సో ఎలాగైతే ఆకాశము ఘటములో ఉన్నది అని చెప్తాము అదేవిధంగా ఈశ్వరుడు సర్వవ్యాపకుడే చాలా చిన్నవాడు అనే గుణము మనోమయ అనే గుణము ప్రాణశరీర అనే గుణము ఈ గుణములను కలిగి అక్కడ హృదయ దేశమునందు హృదయ పద్మమునందు ఉన్నట్లుగా ఉన్నాడు ఆ విధంగా మీరు ఉపాసన చేసుకోండి ఈ చంగా మీరు భావన చేసుకోవాలి అని చెప్పుట ఉపనిషత్తు యొక్క తాత్పర్యం అది ఆ ఉపదేశము యథాశాలగ్రామే హరి హరి అంటే విష్ణువు పాప ఆయన యథా లింగే శివ అనే దృష్టాంతం ఎప్పుడూ ఇవ్వలేదు ఎప్పుడు శరద్రామే హరి అనే దృష్టాంతమే ఇచ్చారు శంకరులు శంకరులు ఏమో వీడు విష్ణుభక్తులు కాడు శివభక్తులు అని వాళ్ళ పూర్వపక్షం అంటే అవును మీ పూర్వపక్షం కరెక్టే అన్నట్టుగా మన పీఠాధిపతులు ఉంటారు మీరు గమనించారో లేదో మన పీఠాధిపతులు ఎలా ఉంటారంటే వాళ్ళు పూర్వపక్షం కరెక్టే అన్నట్టుగా ఉంటారు శంకరుడంటే శివుడికి సంబంధించిన వాడే అన్నట్టుగా ఉంటారు అలా ఉంటారా లేకపోతే నా అబ్జ నా అబ్జర్వేషన్లో ఏదైనా తేడా ఉందా విష్ణువుకి ఏదైనా సంబంధం లేదండి ఇది ఇదంతా శివుడే అన్నట్టుగా ఉంటారు తంత్రమును అనుష్ఠిస్తూ చండీయాగము ఇత్యాదములు చేస్తూ ఇదంతా శివుడికి సంబంధించిందే అన్నట్టుగా ఉంటారు వీళ్ళని చూస్తే ఎవరైనా ఆబ్జెక్టివ్గా చూసి వాడు పరివాడు వచ్చి చూశాడు అనుకోండి వాడికి ఏమనిపిస్తుంది సరే ఇక్కడ విష్ణువుకి ఏం సంబంధం లేదురా ఇదంతా శివుడికి సంబంధించింది శంకరాచార్యులు శివుడికి చెందినవాడు విష్ణువుకి చెందిన ఆచార్యులు వేరే ఉన్నారని అనుకుంటారా అనుకోండి అది ఎంత సత్యదూరమో మీరు ఆలోచించండి చాలా సత్యదూరం నన్ను అడిగితే శంకరుడు ఇలా అర్థంగా పొట్టు పెట్టుకున్నాడని కూడా నాకు సంబంధం నాకు ఐడోం నేను పెట్టుకుంటున్నాను అలా ఆయన అలా పెట్టుకున్నాడని ఉంటున్నాం అంటే ఆయన నామాలు పెట్టుకున్నారా అంటే నో ఐ డోట్ నో దటాల్సాం యోడ్ నో దట్ ఆయన ఏదో చిన్న ముట్టు కూడా పెట్టుకుని ఉండొచ్చు కాబట్టి శంకరుడంటే శివుడి వాడు శైవ వైష్ణవ భేదాలు వచ్చిన తర్వాత శంకరులు అంటే ఆచార్యుణ్ణి శైవ మతంలో భాగంగా చేసేయటము ఆయన ఏదో తంత్ర గ్రంథాలు సౌందర్యవహార ఇచ్చాది గ్రంథాలు రాశాడు మీనాక్షి స్తోత్రం రాశాడు అని ఆయన ఎట్టి మీద ఈ గ్రంథాలన్నీ పెట్టేసి మీనాక్షి స్తోత్రం కాలంలో వచ్చిన ఇంకో శంకరుడు ఆయనే అవ్వక్కర్లా మీనాక్షి దేవాలయం వెయ్యేళ్ళు కూడా ఉండున్నది దాని వయస్సు ఈ శంకరుడే కానక్కర్లేదండి ఈ శంకరుడు ఎలా కనపడ్డాడు ఆదిశంకరుడని పేరు ఆదిశంకరుడు మొట్టమొదటి ఆదిశంకరులని పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అందుకోసం తర్వాత ఈ శంకరులందరూ కూడా చక్కగా సంస్కృతం చదువుకుని కలుత్వాలు మీరు వస్తూ ఉంటారు రాశీతి శ్రీ శంకరాచార్య కొరతా ఉంటే మనం ఏమనుకుంటాం ఆదిశంకర్లే అనుకుంటాం ఈ రకంగా లేకుండా అన్ని కలగాకమలం చేసేసి తత్తాముట్టా అన్నీ కలిపేసినట్టుగా అన్నీ కలిపేయడంతో తత్వము కప్పుబడిపోతూ ఉంటుంది అని నేను అంటూ ఉంటా ఈ రకంగా ఎవరికి పట్టింపేయడం లేదు అంటే నేను అంటూ ఉంటాను మైనిస్ ద లోన్ వాయిస్ మీరు గమనించట్లేదు లోన్ వాయిస్ ఎనీవే యథా శాలగ్రామే హరి శాలగ్రామం దనే శాలగ్రామం కూడా తప్పేం లేదు వశిష్ఠుడు వశిష్ఠుడు వశిష్ఠుడు రెండూ కరెక్టే కౌశల్య కౌశల్య కానీ మెయిన్గా కౌశల్యానే ఉంటుంది మెయిన్గా అక్కడక్కడ కౌశల్యాన్ని కూడా ఉండొచ్చు కౌశల దేశము ఉండొచ్చు ఇంతే కాలంలో వశిష్ఠులు అన్నప్పుడు టాక్ టా రెండు ఉన్నాయి అది కూడా రెండు ఉన్నాయి ఎందుకంటే యోగ వాసిష్టమో ఉండో పుస్తకం ఒత్తుట లే ఒత్తుఠా లేదు మానవులు నేను మాట వస్తున్న రాజమండ్రిలో ఏమిటండి ఈ టాయి ఇలా ఉంది ఏమిటంటే ఉంటుందండి శాస్త్ర స్వామీజీ అని వాళ్ళు నన్ను దిద్దారు అక్కడ పండితులు అందరూ ఉన్నారు వాళ్ళు అలా ఉంటుంది ఉంటుందని చెప్పారు వాళ్ళు వాళ్ళు వైయాకరణులు వాళ్ళు ఉంటుందని చెప్పారంటే ఇంకది ఫైనల్ అప్పుడు నేను గమని ఆలో కదనోహో అలాగా మంచిది అని నేను అనుకున్నా కాబట్టి కొంచెం మార్పులు ఉంటాయి అలాగే మధురా మథురా రెండూ కరెక్ట్ అది మధురా కరెక్టే మధుర అంటారు మధురాధిపతే రఖిలం మధురం మథురా అని ఉంటుంది మధురా అని కూడా ఉండొచ్చు తప్పేం కాదు మధువనము అని ఉంటుంది మధు నుంచి మధుర రెండు ఉంటాయి మథురా కూడా కరెక్టే సో ఇప్పుడు హరి శారగ్రామంలో ఉన్నాడంటే కేవలం శాలగ్రామంలోనే ఉన్నాడన అర్థం సర్వవ్యాపకుడైన హరిణి మనం శాలగ్రామం ఎందుకంటే ఈ శాలగ్రామంలో ఉన్నాడని ఎందుకు చెప్పడం అంటే మీరు అర్థం పాఠ్యం అది ఇచ్చి పూజాది చేసుకోవడానికి ఒక అపేక్ష ఉన్నది ఒక దృష్టిని బట్టి అలా చెప్పారు అంతేగాని ఆ ఒక పర్పస్ కోసం చెప్పారు శాలగ్రామశిలాయాం విష్ణు బుద్ధి చేయరా అని మీ హృదయంలో ఈశ్వరుణ్ణి భావన చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ పిసలంత చోటే ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పాడు సర్వవ్యాపకుడు తక్కువ చోటు ఉన్నాడని చెప్పడంలో విరోధం ఏమీ లేదు ఈ సూత్రాన్ని మళ్ళీ క్లాసులో పూర్తి చేద్దాము ఒక్క నిమిషం జస్ట్ వెయిట్